ో నమరి ఓ గణానామహే ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణి సీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపే గురు పరంపరా సర్గామాదిరంత మధ్యం చేైవాహమర్జున అధ్యాత్మవిద్యా విద్యానాద ప్రవదతమహం స్వసర్గ అంటే సృష్టి దాని గురించి మనం విస్తారంగా చూసాం సృష్టి యొక్క ఆది మధ్యము అంతము ఆ పరమాత్మయే అని చూశాం అదే విషయాన్ని ఆ సర్గ సర్గానా ఆదిరం తశ్చ అనే విషయాన్ని మనం అధ్యాత్మంగా కూడా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక యాక్షన్ ఒక పని మొదలుపెట్టాననుకోండి ఆ యాక్షన్ అది సర్గము సర్గము అంటే ఒక యాక్షన్ ఒక ప్రాజెక్ట్ అది సర్గము ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కంటున్న సేపు భగవద్గీత పాఠం చెప్పడం ఇదొక సర్గము యాక్షన్ ఈ యాక్షన్కి ఆదిలో ఏమున్నది ఈశ్వరుడే గలడు రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు ప్రాణశక్తి విజ్ఞానశక్తి యొక్క మూల స్రోతస్సు ఈశ్వరుడే అయినప్పుడు ఈ పాఠం చెప్పడం అనే కార్యక్రమం ఒక ఒక ప్రధానమైన కర్మ ఏదైతే గలదో దీని మూలంలో ఈశ్వరుడే అదివో ఈశ్వరుడే ఉన్నాడు చైతన్య శక్తి రూపంగా మధ్యలో ఎవరున్నారు ఈశ్వరుడే ఉన్నాడు అంతము అంటే ఫలము అంటే పాఠం సక్సెస్ఫుల్గా కన్క్లూషన్కి వచ్చి విద్యార్థులు ఈరోజు ఒకటి శ్లోకము రెండు శ్లోకాలు చదువుకున్నాము శ్రవణం చేసినాము అనే ఒక ప్రేమభావంతో వారు వారు ఇళ్ళకి వెళ్తారు అదే దానికి అంతము లేక ఫలము అది కూడా ఈశ్వరుని యొక్క కృపయే ఆ విధంగా మనం చేసే సకల కర్మల ఎందు ఆ ఈశ్వరుడే ప్రాణశక్తి రూపంగా విజ్ఞానశక్తి రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ రకంగా కూడా మీరు అర్థం చేసుకోవచ్చును అది మనం చూసినాము ఇక అధ్యాత్మ విద్య విద్యానాం సో విద్యలు అనేక వాటిల్లో అధ్యాత్మ విద్య నేనే ఆధ్యాత్మ విద్య అంటే నేను మీకు నిన్న మనవచిస్తాను విద్యలు మూడు రకాలు అధిభూతము అధిదైవము అధ్యాత్మము మామూలుగా చెప్పింది నేను రీక్యాప్ అనమాట అధిభూతము అంటే చుట్టూ ఉండే ప్రపంచానికి సంబంధించిన విజ్ఞానం అంటే అది సైన్స్ అవ్వచ్చు టెక్నాలజీ కావచ్చు ఈవెన్ సోషల్ సైన్సెస్ కూడా సోషియాలజీ ఆంథ్రపాలజీ ఎట్స్రా పొలిటికల్ సైన్స్ పాలిటిక్స్ కూడా ఓ శాస్త్రమే దానికి పొలిటికల్ సైన్స్ అని పేరు సో ఈ ఇవి కూడా అధిభూతమే అవుతాయి ఆల్ హ్యూమానిటీస్ కమండర్ అధిభూత ఒక మాటలో చెప్పాలంటే యూనివర్సిటీలో చెప్పే చదువులన్నీ కూడా అధిభూతమే ఎస్ట్రానమీ అవన్నీ కూడా అధిభూతమే ఇక అధిదైవము అధిదైవము అంటే ఈ దేవతలు వేదల్లో ఉండే కర్మకాండ ఏ దేవతని ఏ విధంగా ఆరాధించాలని చెప్తుంది అది అధిదైవ విద్యలోకి వస్తుంది ఉపాసన కాండ కూడా అధిదైవ విద్యలోకే వస్తుంది పురాణ వాంగ్మయం చాలా విస్తారంగా ఉంటుంది కానీ ఆ వాంగ్మయానికిధ మొదలు తుధ రెండు కూడా పట్టుకోవడం కష్టం ఉన్నట్టుగా విస్తారంగా ఉంటాయి ఒకసారి ఇప్పుడు అగ్ని పురాణం అని తీసుకుంటాం దాంట్లో వ్రతములు చెప్తారు వ్రతాలు ఉన్నాయి కదా ఇప్పుడు లోకంలో కొన్ని వ్రతములు ప్రసిద్ధిగా ఉన్నాయి పాపులర్ అయితే వ్రతము వెంకటేశ్వర దీపారాధన వ్రతము ఇవి కొంచెం వెళ్ళడం విష పంచమీ వ్రతము కొద్ది కొద్దిగా తెలిసే అలాగా వ్రతాలు ఉన్నాయి సంతోషి మాత వ్రతము ఇలాంటి వ్రతాలు ఉన్నాయి కదా అగ్ని పురాణంలో మూడు వందల యాభై వ్రతాలను ఇస్తుంది ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క చాప్టరు మూడు వందల యాభై వ్రతాలు ఆ వ్రతాలు చూస్తే నాకు తలదిరిగిపోయింది అయ్యో బాబా ఇన్ని వ్రతాలు ఒక్క పురాణంలో చెప్పారు ఎవరు చేస్తున్నారు ఈ వ్రతాలను ఆశ్చర్యస్తుంది సో ఆ ఆ సాహిత్యం అది చాలా అనంతంగా విస్తరించి ఇక ఆగమములు శైవాగమములు శివుని యొక్క ఆరాధనము దేవాలయ నిర్మాణము ఇత్యాదులను విస్తారంగా వర్ణిస్తాయి ఇక మళ్ళీ విష్ణు దేవతకి సంబంధించిన ఆగమాలు అందులో మళ్ళీ రెండు రకాలు పాంచరాత్ర ఆగమము వైఖానస ఆగమము ఈ ఆగమాలలో పరస్పరం వైవిధ్యాలు ఉంటాయి పరస్పరం ద్వేషభావాలున్నా కూడా మీరు ఆశ్చర్యపడచ్చు ఇది కాక శాతేయ ఆగమములు ఉంటాయి శక్తికి సంబంధించిన ఆగమాలు ఉంటాయి అవన్నీ కూడా అధిదైవ విద్య అనబడతాయి ఈ జ్ఞానమంతా కూడా అధిదైవ విద్య అనే కేటగిరీలోకి వస్తుంది ఇక అధ్యాత్మ విద్య అంటే మెడిసిన్ కాదంటే అధ్యాత్మ విద్య అంటే మెడిసిన్ కాదు దేహానికి సంబంధించిన మెడిసిన్ విద్య కాదు మెడిసిన్ విద్య కూడా అధిభూత విద్యలోకి వెళ్ళిపోతుంది అది కూడా ఇక అధ్యాత్మ విద్య అంటే ఆత్మ అనాత్మ వివేకము అని చెప్పవచ్చు అదే అధ్యాత్మ విద్య అంటే నేను అనే అనుభవము ఆ విద్యకి అది క్యాపిటల్ ఆధ్యాత్మ విద్యలో ఆరంభ ఆరంభం ఎక్కడంటే నేను అనే అనుభవము ఈ అనుభవాన్ని ఈ నేను అనే అనుభవాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి పరిశీలించాలి వాస్తవానికి మనిషి ఎలా ఉంటాడంటే ఒకప్పుడు చాలా మూర్ఖంగా ఉంటాడు మనిషి మనిషి ఈ బేసిక్ ట్రూత్ ఫండమెంటల్స్ ఉంటాయి దా వాటిని విస్మరించి ఏదేదేదో పెద్ద పెద్ద ఘనకార్యాలు చేయటానికి మనిషి పరుగులు తీస్తూ ఉంటాడు ఇప్పుడు దేవుడు వైకుంఠంలో ఉన్నాడు నేను వైకుంఠానికి వెళ్తాను అని ఒక ప్రోగ్రామ్ ఒకటి టేకప్ చేసి సంవత్సరాల తరబడి ఏదేదేదో చేస్తాడు కానీ దేవుడు వైకుంఠంలో ఉన్నాడు నేను వైకుంఠానికి చేరుకోవాలి అనే అనే ఈ ఈ ఆకాంక్ష ఎక్కడి నుంచో శోప్ నుంచి పుట్టాలి కదా అది ఆకాంక్ష అలా ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా ఆకాంక్ష అది ఎక్కడి నుంచో పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది నా లోపల నుంచి పుట్టింది నా లోపలంటే ఏమిటి నా లోపలంటే ఏంటి నేనంటే ఏమిటి నేను అనే ఆ మూలము లేకుండా మనం ఈశ్వరుణ్ణి ఆరాధించి వైకుంఠాన్ని చేరుకోవాలి అనే ఆకాంక్ష ఉంటుందా అసలు ఉండదు ఈ లోకంలో బాగా ధనాన్ని సంపాదించి నేను చాలా ధనవంతుణ్ణి కావాలి అని ఆకాంక్ష ఉంది ఈ ఆకాంక్ష ఎక్కడి నుంచి కూర్చుంది ఇది ఇది సడన్గా ఆకాశం నుంచో అయితే టీవీలోంచి వచ్చి వీడియో పడదు కదా అది కూడా వీళ్ళు కదా ఈ ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చింది లోపల నుంచి వచ్చింది లోపలంటే ఏమిటి నా లోపల నా అంటే ఏంటి నేనంటే ఏంటి ఈ దేహము నేనా నేను అనే అనుభవం ఉన్నది కదా ఈ నేను అనే అనుభవంలో దేహము అంతర్గతమై ఉంటుందా ఇప్పుడు దేహము తెల్లగా ఉన్న వైట్ మ్యాన్ అనుకోండి తెల్లగా ఉంటుంది బ్లాక్ మ్యాన్ అనుకోండి నల్లగా ఉంటుంది ఇప్పుడు వైట్ మ్యాన్ కానీ బ్లాక్ మ్యాన్ కానీ అలా కూర్చొని నేను అనే అనుభవాన్ని వాళ్ళు ఆ అనుభవంలో నిలిచి ఉంటే నేను అనే అనుభవంలో నిలిచి ఉంటే ఆ అనుభవంలో వైట్నెస్ కానీ బ్లాక్నెస్ కానీ ఉంటుందా ఉండదు అది ఎవరికి వాడు అంచనా వేసి ఎవరికి వాడు కొద్దిసేపు ఆ నేను మీద ధ్యానం చేస్తే తెలిసిపోతుంది తర్వాత నేను అనే అనుభవంలో నేను మగవాడను నేను స్త్రీని అనే ఆ జెండర్ డిఫరెన్స్ అది ఆ నేను అనే అనుభవంలో ఉంటుందా అది కూడా పరిశీలించి చూసుకోవాలి ఉండదు కాబట్టి జెండర్ అనాత్మ దేహం యొక్క కలర్ అనాత్మ దేహంలో ఉండేటువంటి ఇప్పుడు సపోజ్ సపోజ్ సమ్ డైబెటీస్ ఉందనుకోండి డయాబెటీస్ ఉందనుకోండి దాడి పద్ధతి ఉండకూడదు డైబెటీస్ ఉండకూడదు డైబెటీస్ ఇది మదర్ ఆఫ్ ఆల్స్ ఇట్ ఆల్ ఇయర్స్ ఉండకూడదు ఒకవేళ ఉందనుకోండి అంటే అప్పుడు మీరు ధ్యానం చేసి నేను మీద ధ్యానం చేసినప్పుడు ఆ నేను అనే అనుభవంలో డైబెటీస్ అనుభవానికి వస్తుందా రాదు హార్ట్ ప్రాబ్లం ఉంటే అది కూడా అంటే ఈ డైబెటీస్ ఈ హార్ట్ ఇవన్నీ కూడా నేనులో భాగంగా లేవు అవి దేహ ధర్మాలుగా ఉన్నాయి తప్ప నేను ధర్మాలు కావు ఈ నేను చాలా చిత్రంగా ఉంది ఎప్పుడు దీని గురించి అసలు ఆలోచన కూడా చేయలేదు నేను అనేది ఒకటి ఉందని దాన్ని మనం తెలుసుకోవాలని మనిషి అసలు ఆలోచన చేయలేదు నేను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ నేను టేకన్ ఫర్ గ్రాంటెడ్ అంటే వీడేమో ప్రపంచం అంతా వెతికి వస్తాడు దీనికోసమో అన్వేషిస్తూ ఉంటాడు ప్రపంచం అంతా పొరవానికి ఒక సన్యాసి ఓ సాధు పురుషుడు ఓ గృహానికి వెళ్ళాడు భిక్షకు వెళ్ళాడు ఉదయం పదింటికెప్పుడో వెళ్ళాడు ఊరి నుంచి ప్రయాణం చేసి ఇంకా అమ్మగారు ఉన్నారు అయ్యగారు ఊళ్ళో లేరు అయ్యగారు ఇంట్లో లేరు ఏమ్మా నీ భర్త వెళ్ళాడు అని అడిగాడు అడిగితే అడవికి వెళ్ళాడు అని చెప్పిందేనికి అడవికి వెళ్ళాడు అని అడిగాడు మాట పడుతుంది కొంచెం తెలుసున్న ఫ్యామిలీ అంటే ఒక స్టోన్ ఒకటి ఉంది ఒక రాయి చాలా విలువైనటువంటి స్టోన్ చాలా ఖరీదైనది విలువైనది ఏదో ఒక ప్రత్యేకత ఉన్న స్టోన్ ఆ స్టోను కనుక ఉన్నట్లయితే మనకి సకల సంపదలు సిద్ధిస్తాయి అన్ని కోరికలు చేస్తే ఏదో ఉంటుంది అలాంటి ఒక స్టోన్ ఒకటి ఆ స్టోను కావాలనే కోరికతోటి దానిని వెతుక్కుంటూ అడవిలో దొరుకుతుంటుంది అడవిలో ఈ రాళ్ళు అవి ఉంటాయి అక్కడ వెతుక్కుంటుంటే ఆ స్టోను మట్టితోటి కప్పులు వేయబడి ఉంటుంది దాన్ని వెతికి పట్టుకోవాలి వెతికినట్టుగా అది దొరికితే జీవితంలో సర్వము పొందినట్లే నిధి లభించినట్టు అవుతుంది అందుకోసం ఆ స్టోన్ వెతుక్కుంటూ ఆయన వెళ్ళాడు అవి పొద్దున్నే శిక్షికే బయలుదేరి వెళ్ళిపోయాడు ఏదో కాఫీ తాగేసి పన్నెండు దాకా వెతుక్కుని వచ్చేస్తాడు మీరు స్నానం చేయండి ఆయన కూడా వచ్చేస్తాడు ఈ లోపల నేను భోజనం వంట చేసేస్తాను మీరు భిక్ష చేసి చూద్దరు కానీ అని ఆమె ఈయన వచ్చిందే భిక్ష కోసం కాబట్టి సమస్య ఏం కాదు అలాగేనమ్మా అని వెళ్ళి నూటి డిగ్రీకి వెళ్ళి నీ నీటి ఉంటుందిగా నూటి డిగ్రీకి వెళ్లి స్నానం అది చేసి అక్కడ మూల కూర్చుని ఆయన జప చేసుకుంటున్నాడు ఈవిడ పచ్చడి కొబ్బరికాయ పచ్చడి చేయటం కోసమని ఆ పోపు కూడా సిద్ధం చేసుకుని కొబ్బరికాయ ముక్కలు సిద్ధం చేసుకుని అక్కడ స్టోన్ ఒకటి ఉంటుంది ఆ రాతి మీద కొబ్బరికాయ ముక్కలన్నీ పెట్టి ఇలా ఇలాగ దాన్ని పసరి చేసుకోండి ఆవిడ ఈ పోపు అన్నీ దాంట్లో వేసి కొబ్బరికాయ పసరణ చేస్తుంది ఈయన మామూలుగా జపం పూర్తి చేసుకుని ఈ చప్పుడుకి కళ్ళు తెరిచి చూశాడు చూసి ఆ స్టోన్కి ఆ స్టోన్ కనపడింది ఏంటి నీ భర్త వెతకాలనుకున్న స్టోన్ ఇది అని చెప్పాడు ఆవిడ పొగబరికాయ ప్రసరి చేస్తుంది అయ్యేది అభిమోహం ఇంట్లో ఎంతకాలం నుంచిందో తెలిసిన ఈ స్టోను తండ్రి గారు ఈ అడవికి వెళ్ళాడే ఆయన తండ్రి గారి దగ్గర నుంచి వచ్చింది ఆ స్టోన్ తాతగారి దగ్గర నుంచి వచ్చింది వాళ్ళు ఇంట్లో గత వందేళ్ళ నుంచి మూడు తరాల నుంచి స్టోన్ పడు దాని కోసం వెతుక్కుంటూ అడవికి పోయాడు మానవులు అలా ఇంకా ఏదో కథ ఇంకా ఏదో చెప్తాడనుకో ఎదురు చూడకండి కథ అయిపోయింది అక్కడికి సో మానవులు అలా సో వీడు వైకుంఠం గురించి వీడు లెక్కలు వేసేస్తూ ఉంటాడు ఏం చేస్తే వైకుంఠానికి వెళ్తాము అని లెక్కలు వేస్తూ ఉంటాడు ఈ వైకుంఠానికి వెళ్ళాలనేది ఎవరు వెళ్ళాలి నేను నేను గురించి ఎప్పుడైనా కొంచెమైనా విచారం చేశారా అసలు నేనంటే ఏమిటో తెలియాలి కదా నేను లేకుండా వైకుంఠం లేదు కైలాసం లేదు జగత్తు లేదు సుఖం లేదు దుఃఖం లేదు ధర్మం లేదు అధర్మం లేదు పుణ్యం లేదు పాపం లేదు దేవతలు లేదు దెయ్యాలు లేవు ఏమిటి లేదు నేను లేనిదే ఇవన్నీ నేను వచ్చాకనే వస్తాయి సమాజంలో ఎవేవో ఇష్యూస్ ఉంటాయి అవన్నీ ఎప్పుడు వస్తాయి నేను లేనప్పుడు అవేమీ ఉండవు నేను వచ్చాకనే ఆ ఇష్యూస్ అన్నీ వస్తాయి ఒకటి సమాజని సమాజ సుఖా అని అంటే సమాజమును బాగు చేయక సమాజాన్ని బాగు చేయాలి ఇక్కడ తను కాదు సమాజాన్ని బాగు చేయాలి సమాజం ఏమీ బాగులేదు చాలా అసందర్భంగా ఉంది ఎవరు చదవాల్సినవి చదవకుండా చదవక్కర్లేను చదువుతున్నారు తెలుసుకోవాల్సినవి తెలుసుకోకుండా తెలుసుకోని అక్కర్లేను తెలుసుకుంటున్నారు కాబట్టి సమాజంలో వాళ్ళందరికీ ఇప్పుడు మనం పథాలు నేర్పాలి అని ఒక ఆయన సో ఎవరండి సమాజాన్ని బాగు చేయాల్సిన వాళ్ళు ఎవరు నేను నేనంటే ఎవరు అది ఎవరన్నా తెలుసుకుని మీరు సమాజాన్ని ఉద్ధరించడానికి వెళ్ళొచ్చు కదా నేను గురించి తెలుసుకోకుండా సమాజోద్ధరణ కార్యక్రమం టేకప్ చేయాల్సిన చేయడం అంటే అది దాంట్లో ఎంత తెలివితేటలు ఎంతవరకు ఉన్నట్టు సో ఈ విధంగా అధ్యాత్మాన్ని పూర్తిగా అధ్యాత్మము అంటే నేను అనే అనుభవానికి అధ్యాత్మము అంటే ఆత్మని అధ్యాత్మం లేక అని ఒక అర్థం కానీ అలా కాదు ఇది అధ్యాత్మం అనే శబ్దం ఎందుకు అధ్యాయం మొదట్లో వ్యాఖ్యానం చేశారు శంకరుడు ఆత్మానం అధికృత్య అధ్యాత్మం అని వ్యాఖ్యానం చేశారు ఆత్మని అధ్యాత్మం అని అగ్ని భావ సమాసం కాదు ఆత్మానం అధికృత్య అనే విగ్రహం చెప్పి అధ్యాత్మం అంటే నేను అనే అనుభవమును గురించిన శాస్త్రము అధ్యాత్మ విద్య ఇది విద్య అంటే ఇప్పుడు మీరు శ్రీకృష్ణుని యొక్క జీవిత చరిత్ర ఆయన లేలలు ఆయన గుణములు ఆయన చేసినటువంటి రాక్షస సంహారములు ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప ఘనకార్యములు వాటన్నిటినీ స్టడీ చేసి శ్రీకృష్ణుడు ఉండేటువంటి గోలోకాన్ని మనం చేరుకోవడానికి ఏం చేయాలి ఎంతటి ఉపాసన చేయాలి ఏం చేయాలి అదంతా మీరు చేస్తే దానిపైర అధిదైవం అనబడుతుంది కానీ ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్య అధిదైవ విద్య చాలా గొప్పది కదా నీ గురించే ఇదా ఈ విద్యంతా కూడా అదే నువ్వు ఆ అధిదైవ విద్య అవదువా అని మీరు అడిగితే ఆయన అంటాడు కాదంటాడు మరి ఏది నువ్వంటే అధ్యాత్మ విద్య విద్య కాబట్టి శ్రీకృష్ణుడు సలహా తీసుకున్నా కూడా మీరు శ్రీకృష్ణోపాసన చేయటానికంటే కూడా అధ్యాత్మ విద్య ఏ శ్రేష్టము ఎందుకంటే శ్రీకృష్ణ ఉపాసన అనేది అధిదైవ విద్యలో భాగంగా ఉంటుంది లేదా ఆయన సలహా ఏమిటంటే ఆయన నన్ను ఉపాసించు సంతోషం నీకు శుభం కలుగుతుంది కానీ ఉపాసించేది ఎవరుగా ఆత్మ కదా దాని గురించి ముందు తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యి అని సలహా చెప్తాడు అధ్యాత్మ విద్య విద్యా తర్వాత ఇంకొక ఇదొక ఈ మూడు విద్యలలో అధ్యాత్మ విద్య శ్రేష్టము దానికి హేతు నేను మీకు వివరించి చెప్పాను ఇంకొక హేతువు ఎలాగంటే ఇప్పుడు అధ్యాత్మానికి కంగారే ఉండి అధ్యాత్మం ఉంటే నేనే కదా ఈ నేను గురించి ఎప్పుడైనా తెలుసుకోవచ్చు ముందు జగత్తు గురించి తెలుసుకుంటాను తర్వాత నేను గురించి తెలుసుకుంటాను లేదా నేను ఎప్పుడు ఉండేదే కదా నేను ఎప్పుడైనా తెలుసుకోవచ్చు ముందు దేవతల గురించి దేవుణ్ణి ఉపాసించే విధానం గురించి వైకుంఠం గురించి కైలాసం గురించి తెలుసుకుంటాను ఆ తర్వాత నేను గురించి ఆలోచించవచ్చు అని కనుక మీరు మిమ్మల్ని ఏమనాల్సి ఉంటుందంటే మీరు తెలియని తక్కువ వాళ్ళు అని ఆలోచిస్తుంది ఏంటంత తప్పే ఉందని మీరు అనొచ్చు చాలా తప్పు ఎందుకంటే జగత్తు గురించి మీకు ఏది తెలుస్తుందో అది ఈ అధ్యాత్మ జ్ఞానం మీద అధార్థం ఉంటుంది మీకు అధ్యాత్మ స్వరూపము నేను యొక్క స్వరూపం తెలిస్తే అప్పుడే మీకు జగత్తు యొక్క తత్వం అర్థమవుతుంది మీరు నేను యొక్క స్వరూపం తెలుసుకోకుండా దేహమే నేను అని అనుకుని దేహ ఉదాహరణకి నేను యొక్క యథార్థ స్వరూపం మీకు తెలియదు అనుకోండి అంటే ఆత్మ అనాత్మ వివేకం కనుక లేకుంటే మీరేం చేస్తారు మీరంటే ఇక్కడ కూర్చున్న పెద్దలు కాదండి ఇది అలా అదొక స్టైల్ ఆఫ్ థాకింగ్ సో ఈ ఆత్మస్వరూపము ఆత్మ అనాత్మ వివేకము తెలియని వాడు నేను యొక్క తత్వం తెలియని వాడు ఏం చేస్తాడు జగత్తును తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు నేను యొక్క తత్వము తెలియకుండా జగత్తును తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీకు కలిగే ఆ జగత్తు యొక్క జ్ఞానము అది అజ్ఞానమే అవుతుంది మీకు జగత్తు గురించి ఏదైతే తెలుస్తుందో అదేదో గొప్పగా తెలిసిందని మీరు అనుకుంటాను అదంతా కూడా మిథ్యా జగత్తు అది మీకు జగత్తు బయట మీకంటే బయట బయట ఉంది యథార్థంగా ఉంది అని ఇన్ని భ్రమలు కలుగుతాయి వాస్తవం జగత్తు మీకంటే బయట లేదు మీ అందే ఉన్నది తర్వాత జగత్తు కనపడే దృశ్యమే కాని యథార్థంగా ఉన్న వస్తువు కాదది ఇదంతా మీకు తెలియాలి అంటే జగత్తు యొక్క యథార్థ లక్షణం మీకు అర్థం అవ్వాలి అంటే మీకు అధ్యాత్మ స్వరూపం తెలుసుండాలి నేను యొక్క స్వరూపం తెలుసుండాలి నేను సంగ్రహంగా చెప్పాలంటే నేను యొక్క స్వరూపం తెలియకుండా జగత్తు గురించి మీరు ఎంతైతే తెలుసుకున్నారో అదంతా కూడా వ్యర్థమే ఇక దేవుడి దగ్గరికి రండి అధిదైవ విద్య దేవుడు గురించి మీరు చేసే ఉపాసనలు కర్మలు ఇవన్నీ కూడా అధ్యాత్మవిద్య లేకుండగా ఆత్మానాత్మ వివేకము తెలియకుండగా ఈశ్వరుణ్ణి అన్యుడుగా నిశ్చయించుకుని ఈశ్వరుడు ఆత్మస్వరూపుడే ఉంటాడు ఆ విషయాన్ని తెలుసుకోలేక ఈశ్వరుడు తనకంటే భిన్నంగా ఉన్నాడని చెప్పేసి వీడు నిశ్చయం ఆ ఈశ్వరుణ్ణి ఆ దేవతని వీరు ఉపాసన చేస్తే ఆ ఉపాసనకి ఆ నిశ్చయానికి మూలంలో ఉన్నది అజ్ఞానమే ఇది కూడా చెప్పడానికి వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మరి అయినా చెప్పక తప్పదు బృహదారణ్య ఉపనిషత్తులో ఒక పిడుగు వంటి వాక్యము గలదు అంటే ఆ వాక్యం వింటే నెతిని పిడుగు పడ్డట్టే ఒక ఏమిటంటే ఆ వాక్యము అన్యోసావన్యోహమ ఆత్మ అథ అథ అథ యోన్యాం దేవతాముపాస్తే అన్యోసా విన్యోహనస్మృతి పశుసు అని వాక్యం బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో ప్రహదాన యొక్క పనిషత్తులు ఆ వాక్యానికి అర్థం ఏమిటంటే ఎవడైతే ఈ దేవత నేను ఆరాధించే దేవత దేవత అంటే ఎవరు వేదము వేదములో చెప్పిన కర్మకాండ సందర్భంలో అగ్ని గరువుడు వాయువు ఇత్యాది కావచ్చు లేదా పురాణంలో విష్ణువు శివుడు ఇత్యాది కావచ్చు లేకపోతే పోచమ్మ సమ్మక్క సారక్క కావచ్చు ఎవరైనా కావచ్చు దేవత ఎవరి ఎవరి సంకల్పాన్ని బట్టి ఎవరి ఇచ్చని బట్టి వాళ్ళు ఆరాధిస్తారు లేకపోతే ప్రత్యంగిరా కావచ్చు చిన్నమస్తక కూడా కావచ్చు అయితే వజ్ర అనేదో ఇంకొక దేవత పేరు ఉన్నది అది కావచ్చు అయితే సంతోషిమాత కావచ్చు అయ్యప్ప కావచ్చు బాబా కావచ్చు ఎవరైనా కావచ్చు నీచేత ఆరాధింపబడే దేవత దేవత నాకంటే భిన్నముగా ఉన్నది ఆ దేవత కంటే భిన్నముగా నేనున్నా అన్యోసం అన్యోహమస్మి ఇది ఆ ఫౌండేషన్ మీద ఆ బేసిస్ మీద ఎవరైతే పూజను ఉపాసనము కొనసాగించుకుంటూ ముందుకు పోతాడో వారికి ఏమి తెలిసినట్టా తెలియనట్ట అంటే వారికి తెలియలేదు నా లేదా తెలియకుండా చేసేటువంటి అంటే స్వరూపం గురించి ఈశ్వరుని స్వరూపం గురించి దేవత యొక్క స్వరూపం గురించి తెలియదు తన స్వరూపం గురించి కూడా తెలియకుండగా వీడు చేసేటువంటి కర్మ ఉపాసనలు వాటి వల్ల లభించే ఫలము అల్పంగా ఉంటుంది చాలా అల్పంగా ఉంటుంది అంత వర్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధాం అల్పమైన విజ్ఞానము కలిగిన వీడి యొక్క ఆ కర్మ చ్చే ఫలము చాలా అల్పంగా ఉంటుంది ఆ ఫలము కూడా ఇలా మెరుపులాగా మెరిసిపోతుంది అంతవరకు ఫలం సో కాబట్టి ఇది ఈశ్వర జ్ఞానము ఈశ్వరుణ్ణి నేను తెలుసుకుంటాను అని ఎవరైతే వెళ్తాడో వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ఈశ్వరుణ్ణి తెలుసుకుంటే వీడికి తెలిసిన ఈశ్వరుడు ఈశ్వరుడే కాడు న్సెప్షన్ ఆఫ్ ఈశ్వరుడా అవుతుంది తప్ప ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపం వీడికి తెలియనే తెలియదు అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది అధ్యాత్మ విద్యను నేర్వకుండా అధిభూత విద్యను నేర్చటం వ్యర్థము అధిదైవ విద్యను అధ్యాత్మ విద్యను నేర్స్తే అధిభూతము తత్వం మీకు వెంటనే తెలిసిపోతుంది అధిదైవం కూడా మీకు తెలిసిపోతుంది ఈ అధ్యాత్మము దిస్ ఈ సంథింగ్ వెరీ గ్రేట్ అధ్యాత్మ విద్య విద్యా విద్యలలో ఆత్మస్వరూపానికి సంబంధించిన విద్యయే విద్య మంచిది ఒకసారి భాష్యకారులు ఏమంటారు చూద్దాము అధ్యాత్మ విద్యా విద్యానాథత్వా ప్రధానమస్మి అని భాష్యకారులు అధ్యాత్మ విద్య గురించి నేను రెండు హేతువులు చెప్పాను భాష్యకారులు మూడవ హేతు అని ఆయన సూచిస్తున్నారు అది మోక్షము కొరకు ఉద్దేశించబడినది కనుక విద్యలన్నింటిలో శ్రేష్టమైనది అని ఒక మూడవ హేతువు చెప్తున్నారు వెరీ ఇంట్రెస్టింగ్ హేతు చాలా తప్పుగా చెప్పారు అధిభూత విద్య అంటే ఈ జగత్తు గురించి మీరు తెలుసుకుంటే మీరేం చేయగలుగుతారు మంచిగా ఇంకొంత ధనాన్ని ఎక్కువ సంపాదించగలుగుతారు లేదా ఇంకొన్ని భోగాలని ఎక్కువ అనుభవించగలుగుతారు లేదా బోత్ ధోనో ఎక్కువ ధనాన్ని సంపాదించి ఎక్కువ భోగాల్ని మీరు అనుభవిస్తారు అంటే అర్థకామములోనే పురుషార్థం మీకు బాగా పకడ్బందీగా సిద్ధించాలి అంటే అధిభూతము గురించి మీరు అధ్యయనం చేయాలి చేయాలి అలాగే చేస్తూ ఉంటారు కూడా ఇక అధిదైవ విద్య దేవతలను ఉపాసించుట దాని ఏమవుతుంది పుణ్యమును సంపాదించి ఆ స్వర్గాది లోకాల్లో భోగాల్ని అనుభవించటం కోసం వెళ్ళిపోతారు అధిదైవ విద్య వల్ల సో కాబట్టి దానికి ధర్మము అని ఆ పురుషార్థం ధర్మపురుషార్థం అధ్యాత్మ విద్య వలన ఇప్పుడు ఇక్కడ జీవించి ఉండగా వీడు తన స్వరూపము యొక్క పూర్ణత్వాన్ని తెలుసుకుని అనుభవానికి తెచ్చుకుని కృతార్థుడు అనగా జీవన్ జీవించి ఉండగా ముక్తుడైపోతాడు ఈ పురుషార్థము నాకు మోక్షము అంటే ఒక మాటలో చెప్పాలంటే అధిదైవ విద్య అది దాన్ని పోస్ట్ మార్టమ్ రిల్జియన్ అని అన్నారు పోస్ట్ మార్టం అంటే వీడు మరణించిన తర్వాత వస్తుంది అధిదైవ విద్య వల్ల కలిగే స్వర్గాది లోకముల యొక్క భోగము ఆ భోగానికి వీడు బతికుండగా రాదు వీడి కోసం స్వర్గంలో ఇంద్రుడు అప్సరసులు దేవతలు సకల భోగాలు వెయిటింగ్లో ఉన్నాయి అక్కడ వీడి కోసం కానీ వీడు ఇక్కడ మరణించి అక్కడ పుట్టాలి అదే ఆలస్యం అలాగని అధ్యాత్మ అధి అధిదైవ విద్య సో అధ్యాత్మ విద్యలో ఇప్పుడు ఇక్కడ వీడు పూర్ణమైన కృత కృతార్థతను పొందవచ్చును ఇది నవ్ అండ్ హియర్ here religion విద్య నవ్ అండ్ here religion అధిదైవ Daiva పోస్ట్ మార్టం రెలిజియం అధిభూత విద్య ఇది కాదు అది కాదు అసలు అది అర్థకామాలు ఇక్కడే సంపాదిస్తాయి ఇక్కడే నాశనం అయిపోతాయి మనం సంపాదించిన డబ్బంతా కూడా ఇక్కడే పడేసిపోతాం అనుభవించినో భోగాలు కూడా ఇక్కడే పోతాయి ఏ భోగాన్ని ఇక్కడే పోతుంటది అలా అనుభవిస్తుంది అనే పోతుంది కూడా కాబట్టి ఈ కారణంగా మోక్షము అనేటువంటి సర్వోత్కృష్టమైన పురుషార్థానికి దారితీస్తుంది కనుక అధ్యాత్మ విద్య సర్వశ్రేష్టమైనది అది నా యొక్క విభూతి అని ఆ విధంగా శంకరుడు దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు ఇక అధ్యాత్మ విద్యా విజ్ఞానం తర్వాత ఇంకొకటి నుంచి ఆ శ్లోకం పూర్తవుతుంది వాద్రవదతామహం ఇప్పుడు ఈ వాదము చేయువారు వాదము చేయువారు అంటే మామూలుగా మీరు ఏదైనా టీవీ ప్రోగ్రామ్ పెట్టినట్లయితే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ముగ్గురునో నలుగురునో తీర్చుకొని కూర్చోబెడతారు కూర్చోబెట్టి ఓ టాపిక్ ఒకటి వాళ్ళ ముఖాన్ని పారేస్తారు ఆ యాంకర్ అని ఒకడు ఉంటాడు న్యూస్ యాంకర్ అని వాళ్ళ ముఖాన్ని ఓ టాపిక్ పారేస్తాడు ఆ టాపిక్ గురించి ఇంకా వాళ్ళు వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు జుట్టు పెట్టేసుకుని వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు అలాగే ఒక అరగంట సేపు ఘోరమైన అల్లం చేసి ఇప్పుడు ఇంకా టైం అయిపోయింది కాబట్టి మీ దాన్ని మీరు వెళ్ళండి అని వాడేమో వాళ్ళ దగ్గర నుంచి మైకులను తీసేసి కెమెరాలను తీసేసే వరకు వాళ్ళు అల్ల చేస్తారు ఇది రోజు కార్యక్రమం అండి ఛానల్ వాడైతే దానికి పేరు ఏమైనా పెట్టాడో తెలిసిన బిగ్ ఫైట్ అని పేరు పెట్టాడు అంటే దాన్ని అర్థమయ్యే ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ మీద దానికి ఇంకో పేరు పెట్టచ్చు కదా గుడ్ డిస్కషన్ అని పేరు పెట్టచ్చు కదా ప్రోగ్రామ్ వన్ అవర్ ప్రోగ్రాంకి గుడ్ డిస్కోర్స్ ఆర్ గుడ్ డిస్కషన్ అని పేరు పెట్టచ్చు కదా అంటే ఆ పేరు వాడికి మరి అలా బిగ్ ఫైట్ అని పేరు పెడతారు వాడు మధ్యలో కూర్చుంటాడు మైక్ పట్టుకుని వీళ్ళ నలుగురిని పిలుస్తాడు ఈ నలుగురిని ఎవరిని పిలుస్తారంటే వీళ్ళు ఆగర్భ శత్రువుల వంటి వాళ్ళని నలుగురిని పిలిచి కూర్చోదు పిల్లిని పిలిస్తే ఎలకను పిలుస్తాడు సో కుక్కని పిలిస్తే పిల్లిని పిలుస్తాడు అన్నట్టుగా సహజ శత్రువులు ఉంటారు సహజ శత్రువులు వాళ్ళు ఒకళ్ళ ముఖాన్ని ఒకళ్ళు చూసి కూడాను కానీ అక్కడికి వస్తూనే ఒకరికి ఒకరు గురువు గురువు కొంటూ చూసుకుంటూ సహజ శత్రువుల వలె ప్రవర్తిస్తారు దాని అభిప్రాయం ఏంటి వాడు చెప్పిందల్లా నేను ఖండించాల్సిందే ఒక ఆయన వేదం గురించి ప్రతిపాదన చేస్తాను అండి ఒకతను ఏం చెప్తారు మీరు అంటే వేదము పౌరుషేయము అపౌరుషేయము అని చెప్తాను అంటే అయితే వేదం పౌరుషేయమని నేను వాదిస్తాను అన్నాడు తను అంటే అలాగా మరి అయితే మీకు మీతో వాదించటం నాకెందుకు నేను కూడా వేదం పౌరుషేయమనే చెప్తాను అన్నాడు తను అంటే అతను అయితే నేను వేదము అపౌరుషేయమని వాదిస్తాను అని చెప్పాడు అంటే నువ్వు చెప్పిన దానిని ఖండించటమే మా యొక్క వాదానికి ప్రయోజనము ఇటువంటి వాదాన్ని వితండ వాదము అని అంటారు అది ఒక పేరు సంస్కృతం పేరు వితండ స్త్రీలింగ సిద్ధం ఆ కాల స్త్రీలింగ సిద్ధం ఇది ఎలాగంటే ఇప్పుడు కరప్షన్ అనే టాపిక్ మీద వీళ్ళని మీరు బీజేపీ ప్రతినిధి వచ్చాడు అనుకోండి బీజేపీ వాళ్ళు చేసిన కరప్షన్ ఏది కరప్షన్ కాదు కాంగ్రెస్ వాళ్ళు చేసిన కరప్షనే కరప్షన్ అని ఆయన వాదిస్తాయి ఇక కాంగ్రెస్ వాళ్ళు వస్తాడు ఒకటన ప్రతినిధి కాంగ్రెస్ వాళ్ళ కరప్షన్ అదంతా అది అసలు తప్పే కాదు అసలు అది అది కరప్షనే కాదు అది అదంతా పర్ఫెక్టే బీజేపీ వాళ్ళదే కరప్షను అని వాళ్ళు వాదిస్తారు ఈ రకంగా ఈ వాదముల యొక్క తాత్పర్యం ఎలా ఉంటుందంటే ఎదుటివాడి మీద బురదగలడమే ప్రయోజనంగా వాదిస్తూ ఉంటారు అటువంటి వాదములకు వితండా వాదము అని పేరు ఇది ఈ వాదాలు మనకి బాధ మన ఈ ఫిలాసఫీలో కూడా వచ్చేసాయి ఫిలాసఫీలో కూడా కొట్లాడుకోవడం వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడం ఈ రకమైన డిస్ప్యుటేషన్స్ ఉన్నాయి అసలు నిజానికి ఏమనిపిస్తుందంటే మన ఇండియన్ సొసైటీ is a debating society. We will have a full debate to ask them. Allah is not aware of it. Pastoral culture is not aware of it. Indians are a debating society. They will have a full debate to ask them to ask them. If they are not aware of it, they will not be aware of it. What do they say? Indian society is a preaching society. They are not aware of it. And the preacher says, గురు పూర్ణిమ వచ్చిందంటే వీధి వీధికి గురు పూర్ణిమ ఉత్సవాలు అయిపోతూ ఉంటాయి ఇవాళ గురు పూర్ణిమ అండి అని చెప్పేసి పెద్ద పెద్ద ఉత్సవాలు చేసేస్తూ ఉంటారు ఎవడండి గురువు అంటే ఆ గురువు వీడికి ఎప్పుడు ఒక్క అక్షరం కూడా బోధించలేదు వీటికి మరి గురువు ఎప్పుడు అయ్యాడు ఎలా అయ్యాడు వీడి ఊహంతోతాను అసలు ఆ గురు శబ్దాన్నే తప్పుదాన్ని పట్టించేసి గురు ఒక మనిషిని విగ్రహంలాగా తయారు చేసేసి మనిషినే విగ్రహం చేసేసి ఆ విగ్రహానికే అభిషేకం చేసేసి ఆ విగ్రహానికే పువ్వులు పెట్టేసి ఆ విగ్రహానికే దండాలు పెట్టేసి ఆ విగ్రహానికే నైవేద్యాలు పెట్టేసి ఇది గురు పూజ అనే పేరు ఆయన ఎప్పుడూ పాఠం చెప్పిన వాడు కాదు పాఠం చెప్పేటువంటి సందర్భం కూడా ఆయన ఎరగడు పాపం ఆయన తప్పేం లేదు వీళ్ళు ఎప్పుడూ పాఠం చదివిన వాళ్ళు కాదు మరి ఏం గురువు అర్థం కాదు ఇండియా ఈజ్ అేషన్ ఆఫ్ క్రీ చర్చ్ ప్రతివాడు క్రీచర్స్ ఇవ్వడే రాజకీయ నాయకులు అందరూ క్రీ చర్చే టీచర్స్ అందరూ ఫ్రీచర్సే గురువులందరూ ఫ్రీచర్సే మొత్తం సొసైటీ అంతా టీచర్స్ తప్ప ఆ సత్యాన్ని ఆకలింపు చేసుకుని జీవితంలో ఆచరణలో పెట్టివాడు మీకు ఒక్కరు కూడా కనపడ్డాయి అక్కడ అని ఒక ఆయన అందించాడు ఇదంతా నేను అంటున్నాను అనుకున్నాను అని ఎక్కడో చదివాడు సో ఈ డిబేటింగ్ లక్షణం నియమ్స్లో ఉన్నది సో ఈ డిబేట్స్ మూడు రకాలు దాంతో మొదటిది చెప్పాను విత్ అండా రెండవది ఉన్నది ముందు నెగిటివ్ చెప్పి తర్వాత పాజిటివ్ వస్తాం నెగిటివ్ చెప్పడం ఎందుకంటే దాన్ని తిరస్కరించడం కోసం పాజిటివ్ మీతో ఎప్పుడూ ఉంటుంది స్వరూపమే పాజిటివ్ రెండవది ఏమిటంటే జల్పము జల్పము అని జల్పం అంటే ఏమిటి నేను చెప్పిందే కరెక్టు నువ్వు చెప్పింది తప్పు ఇది జల్పము వితండ కా వితండ కాదు వితండ మీకు తేడా తెలిసిందండి వితండ్ అంటే వీడికి స్వపక్షం అంటూ ఏముండదు ఎదరవాడు చెప్పింది ఖండించడమే తప్ప వీడు వీడికంటో ఎస్టాబ్లిష్ చేయాల్సిన పక్షం లేకపోతే అది వితండ వీడికంటో పక్షం ఉంటుంది దాన్ని ముందు పెట్టి ఎదుటి చెప్పినటువంటి పక్షాలను కూడా తిరస్కరించడమే ధ్యేయంగా నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అంటే ఎదుటివాడు అంటాడు కుందేలు మూడు కాళ్ళు ఉండవాయా నాలుగు ఉండాలి అంటే కాదు నీకు తెలీదు నీకు నువ్వు ఎరగవు నీకు తెలుసున్న కుందేళ్లు వేరు నా కుందేలు వేరు నా కుందేలుకి మూడే కాళ్ళు అని వీరికి దాన్ని జల్పము అని అంటారు అటువంటి అంటే జల్పంలో అభిప్రాయం స్వపక్షాన్ని ఘోషిస్తూ పరపక్షాన్ని నిందించుతారు వితండం అంటేమిటి స్వపక్షం అనేదే లేకుండగా పరపక్షాన్ని ఖండించటమే ధ్యేయంగా పెట్టుకుంట ఈ రెండు వాదాలయ్యాయి వితండావాదము జల్పవాదము మూడవది ఉన్నది దాని పేరే వాదము వాదప్రవదతామహము అంటున్నాడు అప్పుడప్పుడు దానిని సంవాదము అని కూడా అంటారు వాదమున్నా సంవాదమున ఉంటాయి అదేమిటంటే విషయమును తెలియట కొరతై జిజ్ఞాసతో తెలుసుకోవాలి అనే కోరికతో చర్చలో పాల్గొంటాడు చెప్పింది వింటాడు ఎదుటి వాడు చెప్పింది జాగ్రత్తగా శ్రద్ధగా ఓపెన్ మైండ్ ఏదైనా సందేహం ఉంటే ప్రశ్న వేస్తాడు తెలుసుకోవాలనే ఒక ఆనెస్టీతోటి తెలుసుకోవాలనే ఒక శ్రద్ధతోటి ప్రశ్న వేస్తాడు అంతేకాని ఎదురువాడు చెప్పింది ఖండించడం కోసం ప్రశ్న వేయడం తెలియట కొరకే ప్రశ్న వేస్తాడు చర్చలో పాల్గొన్నది తెలియట కొరకే పాల్గొంటుంది దానిని వాదము అని అంటారు సంవాదము అని కూడా అంటారు ఎప్పుడైనా అనేది ఉంటుంది ఇంటే నేను ఏదో చెప్తాను మీరేవో ప్రశ్నలు అడిగారు అనుకోండి వాటి నుంచి మళ్లీ చెప్తాను దాని మీద మళ్లీ మీరు ప్రశ్న అడిగితే మళ్ళీ చెప్తాను ఈ రకంగా డెంటన్న రోజుతో మనం సమయాన్ని గడిపినట్లయితే దానికి సత్సంగమోన్ అంటాను అది వాదప్రక్రియ అక్కడ నేను చెప్పినా మీరు అడిగినా లేదా మీరు చెప్తే నేను అడిగినా ఏది చేసినా కూడా ఒక తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ప్రేమ శ్రద్ధ తప్ప మనం ఒకళ్ళనొకళ్ళు ఖండించుకోవడం కోసం మనం ప్రవర్తించుక లేదు అటువంటి చర్చకి వాదము అని పేరు కాబట్టి మూడు రకముల చర్చలు ఉన్నాయి సమాజంలో ఈ మూడింట్లోనూ వాదము నా స్వరూపమే అని అంటున్నారు ప్రవదతాం వాద అహం అని చెప్పనే ఎప్పుడు ద్వైతమా అద్వైతమా అని ద్వైతంగాడు ఒకడు అద్వైతం కూడా ఒకడు కూర్చుని ఒకళ్ళని ఒకళ్ళు అది పోతే వితండలోకి పోతుంది లేకపోతే జల్పంలోకి పోతుంది అలా కాకుండా మీకు ఒక వ్యక్తి ఎందు ప్రమాణ బుద్ధి ఉంది అతనికి తెలుసును అతను మనకి చెప్తాడు మనం తెలుసుకుందాము అనే ఉద్దేశంతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని తనకి సత్సంగం ఓడిపోయారు ఆ సమావేశంలో ఏదో ఒక టాపిక్ తీసుకుని ఒక టాపిక్ కావచ్చు రెండు మూడు టాపిక్స్ కావచ్చు తీసుకుని చక్కగా చర్చించుకుని మంచిగా విషయాలన్నీ తెలుసుకుని ఇంకా భోజనాల టైం అయింది లేవండి అని చెప్పేసి భోజనాలు చేసి ఎవరిదారిని దాని పేరు సత్సంగము ఆ సత్సంగములో ఈశ్వరుడే ఉన్నాడు అది ఒక ఈశ్వరుని యొక్క విధీకి మనకి ఒక సమస్య ఉన్నది మన సమాజంలో ఏమిటంటే ఈశ్వరుని యొక్క పరిభాష చాలా గడబెడగా ఉంటుంది ఈ మాట నేను చాలాసార్లు మన దృష్టి ఏమిటంటే ఈశ్వరుడు అంటే ఈశ్వరుని యొక్క పరిభాష అంటే ఐడియాస్ దీ హ్యావ్ అబౌట్ ఈశ్వర ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వరుడు నాలుగు చేతులతోటి అలా డ్రెస్అప్ అయి ఉంటాడు ఎప్పుడు ఆల్వేస్ డ్రెస్డప్ కిరీటము పట్టు వస్త్రములు అన్ని ధరించి ఎవర్ డ్రస్డ్అప్ స్వామిజీ అలా వర్ణిస్తాడు డ్రెస్అప్ అయి ఉంటాడు రిలాక్స్డ్గా ఎప్పుడూ ఉండడు ఎప్పుడు డ్రెస్అప్ అయ్యి వైకుంఠంలో ఉంటాడు ఆయనే ఈశ్వరుడు ఆయన అప్పుడప్పుడు మా గురువు గారికి దర్శనమిస్తాడు వీడికి ఇవ్వడు వీడి గురువు గారికి దర్శనమిస్తాడు నేను పోనీ వీడికి కూడా ఇవ్వచ్చు కాదు వీడికివ్వడు వీడికి పోనీ మనకు కూడా కావాలని కూడా అనుకోడు వీడు మా గురువు గారికి దర్శనం ఇచ్చేది కాబట్టి సరపడింది అయిపోయిందంటే మా గురువు గారు మాకు తీర్థం దేవుడు మా గురువు గారికి దర్శనం ఇస్తాడు ఇది ఈశ్వర పరిభాష ఈ పరిభాషలో ఉన్నంత వరకు ఈశ్వరుడు నిత్య పరోక్షంగానే ఉండిపోతాడు తప్ప మీకు ఆ ఈశ్వరత్వము మీకు అనుభవానికి రాదు అది ఎప్పటికీ అనుభవానికి రాదు ఎందుకంటే యూ హ్యావ్ ఫిక్స్డ్ యూ హ్యావ్ పుట్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్లాక్స్ ఆ ఈశ్వరత్వం మీలో ఉంది మీరు దైవాంశ సంభూతులు దైవత్వం మీ హృదయంలో వెలిగిపోతూ ఉన్నది అది ఎప్పటికీ బయటికి రాకుండా మీరు పర్ఫెక్ట్గా దాన్ని క్లోజ్ చేసి పెట్టేశారంట ఈశ్వర పరిభాషలో ఆ సమస్య ఉంటుంది అలా కాకుండా మీకు ఈశ్వరుని తత్వం విషయంలో ఒక ఓపెన్ మైండ్ ఉందనుకోండి ఈశ్వరుడు అనేది ఎందుకంటే భాష దృష్ట్యా ఈశ్వరుడు రాముడు కృష్ణుడు అన్నట్టుగా డూ అన్నట్టుగా ఉంది తప్ప వాస్తవంలో ఈశ్వర అనేది ఒక డూ కాదు ఒక తత్వం అది అంటే ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి ఎలక్ట్రిసిటీ డూ కాదు ఇది తత్వం అది దానికి నామము రూపము ఆకారము ఉండవు అది సర్వవ్యాపకంగా ఉంటుంది అది కాల దేశ కాలముల యొక్క పరిక్షేదములకు అతీతంగా ఉంటుంది ఒక డు అంటే దేశంలో ఫిక్స్ అయి ఉంటుంది కాలంలో ఫిక్స్ అయి ఉంటుంది లేదా తత్వము అంటే సర్వవ్యాపకంగా దేశకాలములకు అతీతంగా ఉంటుంది ఈశ్వరుని యొక్క తత్వం ఉంటుంది అని ఆ పరిభాషను మీరు స్పష్టంగా తెలుసుకున్నట్లయితే అప్పుడు ఈశ్వరుని యొక్క తత్వం విషయంలో ఉండేటువంటి రాంగ్ భావజాలం ఎప్పుడైతే అంటే ఉపకారం చెయ్యవు చెయ్యని భావజాలం ఎప్పుడైతే మీరు పక్కన పెట్టగలుగుతారో అప్పుడు ఒక ఓపెన్ మైండ్ ఉంటే మీకు సడన్ గా ఒక గివెన్ సిచ్యువేషన్లో మీకు ఆ ఈశ్వరుని యొక్క విభూత్ అనుభవానికి వస్తుంది మీకు అనుభవానికి నిజంగా దిస్ ఇస్ ది గోరీ ఆఫ్ ఈశ్వర అని మీకు అనుభవానికి వస్తుంది నేను చూశాను ఓ ఆ పశువు తన శిశువుని సాకుతోంది నేను అరటిపండు ఇచ్చాను ఆ పశువు కంగారు కంగారుగా అరటిపండు తినేసి మొత్తం అంతా తినబోయి ఒక్క పిచ్చరు అట్టి పెట్టి ఆ శిశువు నోట్లో పెట్టింది అప్పుడు నాకు అనిపించింది ఓ ఈ వాత్సల్యం ఉన్నదే పశువే కావచ్చు దానికి తన శిశువు ఉన్నటువంటి ఈ అతి సహజమైన ప్రేమ ఆ ప్రేమ ఎందు తెలివితేటలు స్వార్థం లేదు తాను ఏదో పొందాలనే కోరిక లేదు ఎందుకోసం ప్రేమిస్తున్నామనేటువంటి ప్రశ్న కూడా లేదు అహేతుకమైనటువంటి సహజ సిద్ధమైన ఆ ప్రేమ ఉన్నదే ఓహ్ దట్ ఈజ్ ఈశ్వర అది ఈశ్వరుని స్వరూపం ఈశ్వరుడు ఉంటాడు వాడేదో ఒక వేషమేసుకొచ్చి ముందు నిలబడ్డారు అయితే ఆకారాలు ప్రకారాలు ఏమిటంటే ఉపాసన కోసం ఏదైనా ఒక ఆకారం ఉందంటే ఆ ఆకారంతో ఉపాసన చేయ కొంతకాలం మీకు అంతఃకరణం ఈ ప్రకారంగా ఉపాసన చేయి నీ అంతఃకరణం శుద్ధమై అప్పుడు నీకు ఈశ్వరుని యొక్క తత్వం తెలుస్తుందనే అభిప్రాయం తప్ప ఈశ్వరుడు అంటే ఇదే అని కాదు కాబట్టి ఈ మౌలికమైనటువంటి ఉపాసనా తత్వం ఉపాసనా రహస్యాన్ని ఎప్పుడైతే జనులు విస్మరించి ఈశ్వరుణ్ణి లిటరల్గా ఒక నామరూపాలకి కట్టుబడిపోయి ఉంటాడు అనేటువంటి పరిభాషలో ఈశ్వరుణ్ణి ఎప్పుడైతే ఫిక్స్ చేస్తారో అప్పుడు నీకు ఆ ఈశ్వరుని యొక్క విభూతి అనుభవానికి రావటంలో ఒక క్లేశం ఉంటుంది ఒక బ్లాక్ ఉంటుంది మీరు ఆ బ్లాక్ ని అధిగమించగలిగితే మీరు చేసేటువంటి సత్సంగమునందు కూడా మీకు ఈశ్వరుని యొక్క విభూతి అనుభవానికి వచ్చేటువంటి అవకాశము దాద్ర ప్రమదతా మహం తర్వాత శ్లోకం భా ఓకే వెరీ నైస్ వాద అర్థ నిర్ణయ హేతు ప్రమదతాం ప్రధానం ఈ డిస్ప్యూట్ లో డిస్ప్యుటేషన్ అంటారు అంటే వాదోపవాదాలు చేసుకుంటా వాడు చెప్పింది మనం ఖండిస్తాం మనం చెప్పింది వాడు ఖండిస్తాడు వాడు చెప్పిన దాని మీద పై మాట నేను చెప్పాలి నేను చెప్పిన దాని మీద పై మాట వాడు చెప్పాలి సో ఈ రకమైనటువంటి డిస్క్యూటేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒక అహంకారాన్ని తన యొక్క పాండిత్యాన్ని ప్రకటించాలి వీళ్ళందరికంటే నేను ఎక్కువ తెలుసుకున్నవాడిని అని నిరూపించాలి నేను చెప్పిన మాటను వాళ్ళందరూ అనుమోదించాలి అనేటువంటి ఒక ఈగో యొక్క అప్రోచ్ ఎక్కువగా ఉంటుంది తప్ప దాంట్లో తత్వాన్ని తెలుసుకుందాం అనేటువంటి ఆ జిజ్ఞాస చాలా అల్పంగా ఉంటుంది ఒకప్పుడు ఉండకపోవచ్చు కూడా ఎరాజ్ సంవాదమునందు సత్సంగ రూపమైన సంవాదమునందు అర్థ నిర్ణయమే ప్రధానమైనది కనుక అంటే అర్థము విషయం వస్తుంది ఆత్మ అనాత్మ వివేకమునగానేమి అది తెలుసుకోవాలి అనేటువంటి ఒక జిజ్ఞాసతో శ్రద్ధాన్ని తో మీరు ఎప్పుడైతే ముందుకు అడుగు వేస్తారో చర్చ చర్చ చేస్తారో ప్రశ్నలు వేసే సమాధానాలని రాబట్టుకుంటారో ఆ రకమైన వాదము నందు ప్రధానమైన అంశము అది నా యొక్క విభూతి ఈ సందర్భంలో మీకు ఒక మనవి చేస్తాను ఇప్పుడు కూడా ఎదుటివాడి జిజ్ఞాసతో అడిగితే మీరు చెప్పాలి జిజ్ఞాసతో అడిగితే చెప్పకుండా ఉండడం దోషం తెలిసి చెప్పకపోవడం దోషం అలాగే వాడు ఎదుటివాడు జిజ్ఞాస లేకుండగా వాడు అడగకుండగా మనం వెళ్ళి పని కట్టుకుని వాడికి చెప్పే ప్రయత్నం చేయడం అది కూడా ఈక్వల్లీ రాంగ్ అది కూడా తప్పు ఇవాళ తిథి ఏమిటని అడిగాడు అనుకోండి ఏకాదశిల్ని అని చెప్పడం ధర్మం చెప్పకుండా వెళ్ళిపోవడం తప్పు బాధ అడక్కపోయినా ఏమండో ఈవేళ ఏకాదశి గెలిచి అని చెప్పి నాకు ఐదు రూపాయలు రక్షణ ఇవ్వండి అని మీరు అడిగి తీసుకునే ప్రయత్నం చేస్తే తప్పదు